పరమాత్మ పరమాత్మ అంటే ఏమిటి ముందు మీరు స్టార్ట్ అవ్వాల్సిందేమిటి సచ్చిదానందం బ్రహ్మ దాంతో స్టార్ట్ అవ్వండి దానికో దానికో తొడుగు వేయండి ఏమిటా తొడుగు మాయాశక్తి అని తొడుగు పెట్టండి అంటే మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకున్న సచ్చిదానందం బ్రహ్మ దాని పేరే ఈక్వల్ టు ఈశ్వర ఓకే మళ్ళీ నేను అల్ముడను అయోగ్యుడను అభాగ్యుడను సుఖిని దుఃఖిని పాతని పుణ్యాత్ముడను ఫలా గోత్రం ఫలానావర్ణం అని ఈ తొడుగు ఒకటి ఉంది ఈ తొడుగు మీరు దేని మీద వేయాలి సచ్చిదానందం బ్రహ్మ ఈ తొడుగు ఏం కాదండు మీరు ఏ తొడుగు వేసినా ఏం కాదండు ఈ తొడుగు వేయండి ఆ తొడుగు ఇవ్వటం మీకు తెలిసిందా నేన అల్పుణ్ణి అయోగ్యుణ్ణి పాపిని సంసారిని సుఖిని దుఃఖిని అభాగ్యుడను ఆనందం లేదు డబ్బు కావాలి ఇక ఈ తొడుగు ఒకటి ఈ జీవుడి తొడుగు ఇది ఆ సచిదానందం బ్రహ్మ మీద పారేయండి తీసుకెళ్ళి అప్పుడు ఏమవుతుంది ఈక్వల్ టు జీవుడు అలా ఇదంతా జ్ఞానమే ఎది నేను అయోగ్యుని అభాగ్యుని ఇదంతా జ్ఞానమే అజ్ఞానం అంటే మీరు నేను చెప్తే చూడండి ఏమంటే చాలా భయంగా ఉంది దేని గురించి అని భయం దేని గురించి భయం అంటే మీరు ఒక పని చేయండి అంటే దెయ్యం ఏదైనా దెయ్యం లేదు ఏం బ్యాటరీ లైట్లు వేసి చూడు దెయ్యం దేని గురించి భయం దెయ్యం లేదు లేదు బ్యాటరీ లైట్లు వేసి చూడు అని చెప్పారనుకోండి మీరు జాగ్రత్తగా చూశాడు అనుకోండి ఏమవుతుందా భయము ఒక గ్రామంలో ఓ కుటుంబం ఉండేది ఆ కుటుంబానికి ఎదుర్కొన్నా ఉన్న ఇల్లు కూలిపోతుంది మీరు గ్రామానికి వెళ్తే ఇల్లు కూలిపోతూ కనపడతాయి పై కప్పు పోతుంది గోడలు ముండి గోడలు ఉంటాయి అక్కడ అన్నీ చెట్లు జిల్లేడి చెట్లు ఇలాంటి చెట్లన్నీ ములిచిపోయి గోడల్లోంచి గో అంతా దబ్బిలాగతో ఉంటుంది ఆ ఇంట్లో ఆ పిల్లాడు రెండేళ్ల పిల్లాడు వాడు మహా యాక్టివ్ కూర్చున్న చోట కూర్చోడు నిలబడ్డ చోట నిలబడదు ఇటు గెంతులు వేసేస్తూ ఉంటాడు వీడిని ఒక్క పిసర్ పల్లెటూరు కదా రోడ్డు ఏం పెద్ద విశాలంగా ఉండదు చిన్న చిన్న లేమ్స్ కింద గంట వీడు ఇంత పిసర్లు ఛాన్స్ వస్తే ఎవళ్ళు కనుక కనిపెట్టు ఉండకపోతే వీడు అలా వెళ్ళిపోయా దాంట్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఉండేవాడు దాంట్లో పాములు వీడు దాంట్లో వెళ్ళిపోతూ అప్పుడు ఆ తాతగారు పాపం ఆ ఉండేవాడు వీడిని కనిపెట్టి ఉండడం చేతగాక వీడికి తేరు కుట్టి పాపం కరిస్తే పాపం చిన్నపిల్లవాడికి హాని అని వాడికి రే అక్కడ దెయ్యం ఉంది అని చెప్పాడు అవునండి మూడేళ్ళ కురాడు దెయ్యం ఉంది దెయ్యం అంటే ఏమిటంటే అది అలాగా నీడలా ఉంటుందరా బేదపడి కరుస్తుందని ఏదో చెప్పాడు వీడు వెళ్ళడం మానేశాడా పిల్లాడు ఆ మాయా బ్రతుకు దీవుడా పిల్లాడు సేఫ్గా ఉంటాడు కదా అయిపోయాడు వీడు ప్రైమరీ స్కూల్లో చదివాడు తర్వాత హై స్కూల్కి ఇంకా ఆ గ్రామంలో హై స్కూల్ లేక ఎక్కడికో పోయి ఎవరకుంపల్లోనూ ఉండి చదువుకున్నాడు చదువుకుని పాస్ అయ్యాడు పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళాడు అది పాస్ అయ్యాడు యూనివర్సిటీకి వెళ్ళాడు అది పాస్ అయ్యాడు వస్తున్నాడు వెళ్తున్నాడు పాతికేళ్ళు అయింది పాతికేళ్ళు కొన్నాడు డిగ్రీ కూడా పాస్ అయిపోయాడు ఉద్యోగం కూడా ఇంకా సిద్ధంగా ఉంది పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఈ తాతగారు అదే మనవాడారా చూడు ఆ ముండిగోడల వెనక్కల ఓ వేప చెట్టు ఉంది వెళ్ళి ఓ కొమ్మని విడిచి నాలుగు పొలంలు తెచ్చిపెట్టి పళ్ళు తోకోవడానికి ఉపయోగపడతాయని పని చెప్పాడు అంటే వీడు నాకు భయం దెయ్యం ఉంటుందట నాకు భయం చెప్పి అంటే సంస్కారం అలా అప్పుడు తాతగారు ఈ దోషం వీడికి నేనే పెట్టాను ఒకప్పుడు ఒక మంచి కోసం పెట్టాను ఇప్పుడు ఇది వాడికి ఎందుకు పనికిరాని భయం కింద నిర్మాణమైనది ఇప్పుడు ఇంకా ఆ భయం అలా ఉండాల్సిన అవసరం లేదని రేలర్ రా అన్న ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో బ్యాటరీ లైట్ తీసుకుని తీసుకొచ్చాడు రా అని వాడు చేపొట్టుకుని ఆ బ్యాటరీ లైట్ వేస్తో తీసుకువెళ్ళి మొత్తం ఆ ముందు గోడ లోపలంతా తిప్పాడు తిప్పితే ఒకటో రెండో పాములు కనపడ్డాయి కానీ దెయ్యం ఎక్కడా కనపడలేదు ఏదో పాములు ఉంటాయి జాగ్రత్త చెప్పా సరే జాగ్రత్త ఆ వెళ్ళు ఆ చెట్టు చూడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఏమైనా ఏం కాదు వీరు ఓపంలో వీరు అన్నింటికి తీసుకొచ్చాడు ఇప్పుడు అడిగాడు ఎరా భయం ఏమండి అని పోయింది అన్నాడు భయం కాబట్టి మన భయాలన్నీ అలాగే ఉంటాయి అంటే మీరు విచారం చేయకపోతే భయం విచారం చేస్తే భయమే లేదు దుఃఖం కూడా అంతే విచారం చేయకపోతే దుఃఖం విచారం చేస్తే దుఃఖం అందుచేతనే విచారం చేయమని అంటారు ఆత్మవిచారం చేయండియా బాబు అని సలహా చెప్తారు కనీసం పెద్ద వయస్సు వచ్చేప్పటికైనా ఆత్మవిచారం చేయకపోతే మానవుల జీవితాలు దుర్భగములు అయిపోతాయి ఆ పిల్లలు వాళ్ళ సంసారం దాంతో కీచూ కీచులు అడుకుంటూ దాంతోపాటు సతమతం అవుతూ ఉండిపోతారు వీళ్ళు ఆ ఇమోషన్స్ యొక్క భారంతో నలిగిపోతూ ఉండిపోతారు ఆత్మవిచారం చేసేదా బతికి బట్టగట్టి గట్టెక్కుతారు లేకపోతే ఆ సంసారం యొక్క బరువు కింద పడి నలిగిపోతాడు ఆత్మవిచారం చెయ్యి ఆత్మవిచారం చేస్తే భయం ఏమైంది పోయింది దుఃఖం పోయింది నీ స్వరూపం ఉన్నాను ఎలా ఉన్నావు తెలుస్తూ ఉన్నాను నీలో ఏదైనా అపూర్ణత్వము ఉన్నదా ఉన్నదండి ఏమిటి అపూర్ణత్వం మనసారా కోరికలు ఉన్నాయి కోరిక ఉంది అది మన యొక్క అపూర్ణత్వానికి అది ప్రతీక మనలో అనుభవానికి వచ్చే అపూర్ణత్వమే వెలితి మనలో మనకు ఒక లోటు అనుభవానికి వస్తుంది అదే అనేక కోరికల రూపంగా ప్రకటమవుతూ ఉంటుంది ఓకే అర్థం చేసుకో ఈ కోరికలన్నీ వ్యర్థము అని తెలుసుకో నీలో ఎటువంటి వెలితీ లేదు అని తెలుసుకో ప్రజహాతి యథా కమాన్ డిజైర్లెస్నెస్ని పట్టుకో ఫియర్లెస్నెస్ని పట్టుకో ఏమైందండి మీ స్వరూపం డిజైర్లెస్నెస్ ఫియర్లెస్నెస్ అయితే గాడ్లీనెస్ అయిపోయింది అప్పటికే కాబట్టి నీ ఎందుండే ఉపాధులన్నిటినీ కూడా తీసి పక్కన పెడితే ఏం మిగిలింది సచ్చిదానందం మిగిలింది ఈశ్వరుడు సృష్టికర్త ఆయన ఎందుండే ఉపాధుల్ని తీసేస్తే ఏం మిగిలింది సచ్చిదానందం మిగిలింది కాబట్టి ఆ సచ్చిదానందము అంటే ఈశ్వరుణ్ణి శోధన చేస్తే వచ్చిన సచ్చిదానందము జీవుణ్ణి శోధన చేస్తే వచ్చిన సచ్చిదానందము ఈ రెండు ఒకట వేరా అది వేరని మీరు ప్రూవ్ చేయాలి చేయగలరా చేయలేవు చేయకపోతే ఇంకా అది అభేదమే అయిపోతుంది అద్వైతమే సిద్ధిస్తుంది ఇది ప్రక్రియ ఓకే మళ్ళీ ఇంకోసారి చెప్తాము ఏవం ఈ విధముగా పరజీవలో పరమాత్మా జీవుల యొక్క మాయాశక్తి అవిద్య అనే ఉపాధి ఉపాధులను విహాయ విడిచిపెట్టి అఖండం ఖండములు లేక భేదములు లేని సచ్చిదానందం సనందమైన పరం దేశకాలములకు అతీతమైన బ్రహ్మవ బ్రహ్మ మాత్రమే లక్ష్యతే తెలుపుడు చేయబడుతున్నది దేని చేతి తెలుపుడు చేయబడుతోంది మహావాక్యం చేత తత్వమసి అనే మహావాక్యం చేత ఎలా అయితే సోయం అనే వాక్యము ఉపాధులను త్యాగం చేసి ఒక సే భేదములైన ఆశ్రయాన్ని బోధిస్తూ ఉన్నదో అదేవిధంగా అనే మహావాక్యం కూడా జీవేశ్వరుల యొక్క భేదాన్నే బోధిస్తూ మాయాద్యే విహాయ ఉపాధి పరజీవయ అఖండం సచ్చిదానందరం బ్రహ్మైతే సవికల్పస్ లక్ష్యే క్ష్యవస్తుత నిర్వికల్పస్ లక్ష్యవృష్టం నభవీ ఇది పూర్వపక్షం ఇది పూర్వపక్షం ఇప్పుడు లక్షణ అనే వాక్య వ్యాపారము చేత అభేదము తెలుపుడు చేయబడుతున్నది అని మనం ప్రతిపాదిస్తూ ఉన్నాం స్వయం దేవదత్త అన్న చోట అభేదము ఎలా సిద్ధించింది ముఖ్యార్థం వల్ల అభేదము సిద్ధించదు రక్షణ ఒక ప్రక్రియని మీరు పట్టుకోవాలి అప్పుడే అభేదం సిద్ధించండి రక్షణ అనే పట్టుకోవాలి అంటే భాగత్యాగము అనే ఒక పని చేయాల్సి ఉంటుంది ఏవైతే వేరు వేరుగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందో వాటి రెండింట్లోనూ కొంత భాగం దీంట్లోనూ కొంత భాగం దాంట్లోనూ తీసేయాలి తీసేస్తే అది లక్షణం అవుతుంది కదా ఇప్పుడు లక్షణ చేత తెలుపుడు చేయబడే ఆ తత్వము ఏకము అది అద్వయము రెండవది లేని తత్వం లక్షణ చేత తెలుపుడు చేయబడుతుంది కదా ఆ తత్వము సవికల్పమంటావా నిర్వికల్పమంటావా వికల్పము అంటే భేదము తేడా అంటే వికల్పము అంటే నామరూపాలు ఏవో ఉంటే వాటిని వికల్పములు ఉంటారు తేడా వచ్చేసి నామరూపాలను పెట్టాయి కదా కాబట్టి నామము రూపము జాతి గుణము ఇవి పెట్టారనుకోండి తేడాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దేవుడి పేరు విష్ణువు జీవుడి పేరు సుబ్బన్న అని పెట్టారనుకోండి తేడా వచ్చిందా లేదా ఆ పేర్లన్నీ పక్కన పెడితే కానీ మీకు అభేదం సిద్ధింది కాబట్టి నామము రూపము జాతి గుణము ఇత్యాది వికల్పములు ఆ లక్ష్య వస్తువునందు లక్షణ చేత తెలుపుడు చేయబడే అద్వయ వస్తువునందు వికల్పములు ఉంటాయంటావా లేవంటావా చెప్పు కేవండి సో వికల్పములు ఉన్నాయి అని చెప్పండి సపోజ్ వికల్పములు ఉన్నాయి అంటే ఏమిటి పరమాత్మకి జీవుడికి మీరు అభేదాన్ని చెప్తున్నారు కదా లక్షణ ఆ పరమాత్మకి వికల్ప ఆ తత్వముందు వికల్పములు ఉన్నాయి వికల్పములు అంటే పేరు జాతి రూపము గుణము అవి ఉన్నాయి ఉన్నాయనుకోండి సపోజ్ పరమాత్మ పరబ్రహ్మ ఎందు పేరు జాతి రూపము గుణము అనే వికల్పములు ఉన్నాయనుకోండి అప్పుడు లక్ష్యము చే లేదా లక్షణా ప్రక్రియ చే ఏకత్వం సిద్ధిస్తుందా సిద్ధించదు ఏమండి సిద్ధించదు ఒకవేళ వికల్పములు లేవు అన్నారనుకోండి ఏ వికల్పములు లేవు పరమాత్మయందు ఏ వికల్పములు లేవు అంటే పరమాత్మ పేరు రూపము జాతి గుణము ఇత్యాదులేమీ లేవు అన్నారనుకోండి అంటే అలాంటిది రూపు రంగు రుచి గుణము జాతి లేనిది అలాంటిది ఏదీ ఉండదు అలాంటి దహలు ఉంటేగా అలాంటిది ఏది ఉండదు కాబట్టి వికల్పము ఉందంటే అభేదం పొసగదు వికల్పములు లేవు అంటే అలాంటి బ్రహ్మానేది ఏదీ ఉండదు శూన్యం అయి కూర్చుంటుంది అని ఇప్పుడు ఒక తత్వము గలదు దానికి శబ్దం లేదు రూపం లేదు రసం లేదు గంధం లేదు స్పర్శ లేదు ఒక తత్వము గలదు అన్నాడు ఒకడు అంటే అలాంటిది ఏదీ ఉండదురా బాబు అసలు ఏమీ లేదు అని అర్థం ఎందుకంటే ఏదైనా ఒకటి ఉంటే దానికి శబ్దమో రసమో స్పర్శయో రూపమో గంధమో ఒకటో రెండో ఉండాలి ఏమీ అది శబ్దం ఏంటి ఏ శబ్దం చేయదు రూపం ఏంటంటే రూపం లేదు రసం లేదు గంధం లేదు స్పరిశ లేదు అదేమిటో చెప్పండి అలాంటిది ఏ కదా ఇది పూర్వపక్షం ఒకటి అర్థమైంది కదండి సో సవికల్పస్ లక్ష్యవస్తు నిర్వికల్పక్ష్యవన్న దృష్టన్న సంభవీ సవికల్పస్ నామము జాతి మొదలైన వికల్పములు కలిగిన వికల్పములు కలిగిన తత్వము నాకు ల్యవే లముబుట చెప్పినచో అంటే అర్థం ఏంటి ఏది లక్ష్యము లక్షణ చేత చెప్పబడే తత్వము ఏది నామము జాతి మొదలైన వికల్పములు గల తత్వమును మీరు లక్షణతో చెప్పినట్లయితే ఓకే ఏమవుతుంది లక్ష్యస్య లక్షణచే చెప్పబడే ఆ తత్వమునకు అవస్తుత మిథ్యాత్వము లేకపోతే అసత్యత్వము స్యాత్వత్వము అంటే ఇప్పుడు మీరు ఒక తత్వము గలదు దాని ఎందు నామము రూపము జాతి గుణము గలవు దానిని మేము లక్షణతో చెప్తాము అది లక్ష్యమవుతుంది అని అన్నారనుకోండి మీరు రక్షణను అన్వయించాలి అంటే భాగత్యాగం చేయాలి ఏవో కొన్నింటిని తీసేయాలి ఏమండి ఆ వస్తువు నామము జాతి రూపము గుణము గలదానికి ఆ నామాన్ని ఆ జాతిని ఆ రూపాన్ని ఆ గుణాన్ని తీసిస్తే ఇంకా ఏమీ మిగలదు హుడక్కి మిగులుతుంది ఇప్పుడు సినిమా మీద వాడు హీరో నాయకుడు చక్కగా అందంగా నిలబడి ఉన్నాడు ఏమండి వాడికి ఓ నామం ఉన్నది ఓ రూపం ఉన్నది ఓ గుణం ఉన్నది మంచిగా యుద్ధం బాగా చేస్తాడు అందరినీ కొట్టేస్తాడు హీరోలు అలా ఉంటాడు బక్క ఉంటాడు హీరో బక్కగా ఉంటాడు డ్యా ఆనంగి డాన్సు చేయడానికి తప్ప దేన్ని పనికి రాడు బక్క ఉంటాడు కానీ కట్టిపుచ్చుకుని ఎంతమందిని కొట్టేస్తాడు బాగా దొడ్డుల్లో ఉంటారు వీళ్ళు బాగా దొంగలో ఉంటారు ఈ విలన్స్ వాళ్ళు అరడదుల వల్ల వస్తారు వీళ్ళు ఈ ఒక్క మించి వెళ్ళి ఎరడదుల కొట్టేసెక్క వస్తాయి ఇది సినిమాలో కనుక సరిపడింది ఇంకెక్కడా అంత అంత అసందర్భంగా ఇంకెక్కడ ఉండదు అండి సో వాడు అక్కడ నిలబడి హీరో వాడు అండగాడు వాడికి పేరు రూపము గుణము అంటే శత్రువులందరినీ సంహరించేసే శక్తి గుణము ఇవన్నీ ఉన్నాయి వాడు హీరో అని చెప్పి ఇప్పుడు లక్షణ వ్యాపారం మీరు అన్వయించండి భాగత్యాగం చేసేయండి నామం తీసేయండి రూపం తీసేయండి జాతి తీసేయండి గుణం తీసేయండి ఇంకే ఇంక ఏం మిగిలిందండి అక్కడ హీరో హీరో అంటే గుణం అవుతుంది హీరో అంటే హీరో అనేది ఒక గుణం నాయకుడు అంటే నాయకత్వం అనే గుణం ఉంటే నాయకుడు అవుతాడు ఆ గుణం కూడా తీసేయడం లక్షణ వ్యాపారం పేరు మీరు మొత్తం భాగత్యాగం అనే పేరుతోటి వికల్పాలన్నీ తీసేస్తే ఇంకేం మిగులుతుంది మిగులుతుంది హుళక్కి అంటే మిథ్య మిగులుతుంది ఓ పండు ఈ పండు చెట్టుకు కాసింది కాదు తింటే రుచిగా ఉండేది కాదు దానికి పైన తోలు లేదు లోపల టెంకా ఉండదు దాంట్లో రసము ఉండదు గుజ్జు ఉండదు ఏమంటే ఇంకా అది ఏమిటి పండు ఇంకా పండుగండి అక్కడ పండుగ లేదు ఏమీ లేదు కాబట్టి పరబ్రహ్మని పట్టుకుని మీరు ఉన్న ఉన్న నామం రూపం జాతి గుణం తీసిపారేస్తే అక్కడ హుళక్కి మిగులు వరపక్షం ద్వైతులు పురపక్షాలు ఇలాగే ఉంటాయి ఓకే ఒకవేళ లక్ష్యమునకు ఇటువంటి వికల్పములేవి లేవనుకో ఎందుకంటే ఉన్నాయంటే ఈ తంట వస్తోందని లేవనుక్కో నిర్వికల్పస్య నామము జాతి మొదలైన వికల్పములు లేనిదానికి లక్ష్యత్వం లక్ష్యము అపుట నృష్టం అనుభవములో ఉన్నది కాదు నచ సంభవి సంభవము కూడా కాదు మీరు మాకేదైనా లోకంలో చూపించండి మీరు దాని మీద ఉన్న నామము రూపము జాతి గుణం తీసేస్తే అది చక్రగా స్వచ్ఛంగా నామము రూపము గుణము జాతి లేని ఒకనొక తత్వముగా అక్కడ నిలిచి ఉండాలి అలాంటిది చూపించండి ఇప్పుడు జంతు జంతువు పాలిచ్చుట నాలుగు కాళ్ళ మీద నడుచుటా బ్రతికి ఉండుటా ఈ లక్షణాలన్నీ తీసేస్తే ఇంకేం మిగులు ఏమీ మిగలదు అక్కడ కాబట్టి ఏ వికల్పములు లేనిది ఈ వాక్యము యొక్క లక్ష్యార్థము అని కనుక మీరు నిరూపించటానికి ప్రయత్నం చేస్తే అలాంటి ఏ వికల్పములు లేనిది అంటే నామరూప జాతి గుణ సంబంధము సుతరాము లేనిది అలాంటిది మేము ఎప్పుడూ మా జీవితంలో మాకు అనుభవం రాలేదు మీకు కూడా అనుభవానికి వచ్చి ఉండదు అనుభవానికి రాలేదు అంటే అటువంటిది సంభవమే కాదు గనుక కాబట్టి నీ లక్షణ వ్యాపారం చేత అభేదము సిద్ధించడంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అభేదము సిద్ధించదు జీవ పరమాత్మలకు అని పూర్వపక్షం యొక్క అభిప్రాయం తెలిసిందండి మళ్ళీ చెప్తాము సవికల్పస్ నామాత్యాది వికల్పములు గలదానికి లక్ష్యత్వే లక్ష్యముగుట అనే స్థితి ఉన్నచో లక్ష్యస్ ఆ లక్ష్యమయ్యేదానికి అవస్తుత సత్థ్యాత్మము వస్తుము అనగా అది కుళక్కి అగును ఓకే నిర్వికల్పస్య నామము జాతి మొదలైన వికల్పములు లేనిదానికి లక్ష్యత్వం లక్ష్యము అగుట నృష్టం ఇది వరలో ఎన్నడూ చూచినది కాదు నచ సంభవి సంభవము కూడా కాదు అని పూర్వపక్షం ఓకే సవికల్పస్ అదృష్టం ఇప్పుడు మీకు అర్థమైందా వేదాంత పాఠాలు పెట్టేసి చక్కగా పురాణాలవి ఎందుకు చెప్పుకుంటే సుఖంగా ఉంటుందో తెలిసింది కదా ఈ ఇలాంటి ఈ గడేరా శ్లోకాలతోటి కుస్తి పట్టడం ఎందుకు వచ్చింది మనకి అదే మీరు వ్యాఘ్రశర్మ వృత్తాంతం చెప్పారనుకోండి చక్కగా చెప్తూ ఉండొచ్చు కథ వాడు చేసాడు ఇలా అలా చేశాడు ఇదైంది అదైంది అని చెప్తూ ఉండొచ్చు కాబట్టి జనలకి జనులకు కథ కథల మీద మోజు పెరిగిపోతుంది తర్వాత కథ కూడా వాస్తవికతను ప్రతిబింబించే కథల ఎందు ఉత్సాహం ఉండదు కథలో అవాస్తవికత ఉండాలి అంటే మహిమలోవి పెట్టాలి అక్కడ మహాత్ముడు ఉన్నాడండి ఆయన తత్వాన్ని బాగా చెప్తారు అంటే ఎవడో ఆయన ఇలా విభూతి తీసిస్తాడు అలా నెక్లెస్ తీసిస్తాడంటే అందరూ అక్కడికి పడి లోకంలో దృష్టి అదొక దూరంగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి శ్లోకాలు చూసినప్పుడు అవి గుర్తొస్తూ ఉంటాయి అలాంటి అంటూ ఉంటారు వికల్పో నిర్వికల్పస్ సవికల్పస్య భా వ్యాహతిరన్యత్ర అనవస్థాత్మాశ్రయాదయ ఇది కూడా డిఫికల్ట్ వర్సే అలాగే ఇంతవరకు మీరు ఏదో పాపం కలక్షేపం బానీ చేసుకొచ్చారు మీరంటే మీరని కాదు నేను నేను కదా చెప్పాల్సిన వాడిని ఈ శ్లోకంలో నాకు కొంత ఇబ్బంది కలిగితే నేనప్పుడు దివ్యానంద గారని ఉన్నారు హృషికృష్ణలో ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఈ శ్లోకాన్ని కొంచెం మీరు దీన్ని సెటిల్ చేయండి అని కోరారు కోరితే పాప ఆయన చాలా సమర్థంగా దాన్ని నిర్వహించారు ఇక్కడ టీకా ఉన్నది ఆ టీకా ఆధారంగా నేనింతకుముందు చదివిన వాడినే కనుక దీన్ని మీ ముందు ఇప్పుడు పెట్టే ప్రయత్నం చేస్తున్నా వాస్తవానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న శ్లోకమే ఇప్పుడు దీనికి సి పూర్వపక్షం కదండి పూర్వపక్షంలో సవికల్పమన్నా లేదు ఏదో వెతికాడు ఇలాంటవా అలాంటవా అని పేచీ పెట్టాడు దాని మీద దానికి రెట్టింపు పేచీ పెట్టి ఈయన సిద్ధాంతం చేస్తున్నాడు పేచీకి సమాధానం పేచీ మంచిగా చెప్తే వెళ్ళకపోతే పేచీ వడికి పేచీతోటే సమాధానం ఇది సిద్ధాంతం వికల్పో నిర్వికల్పస్య సవికల్పస్య వా భవేత్ ఆద్యే వ్యాహతిరవస్థాత్మాశ్రయాదయ ఇప్పుడు ముదిగొండ వెంకటరామశాస్త్రి గారు సంగ్రహం చేసినప్పుడు ఈ శ్లోకాలు విడిచిపెట్టలేదు చూడండి ఆయన ఈ శ్లోకాలు ఆయన డ్రాప్ చేసుకుంటే మన పని తేలికైపోయింది వాటిని మాత్రం అటి పెట్టెడ్ ఆయన పదచ్చేగం వికల్ప నిర్వికల్పస్ సవికల్పస్ వా భద్యేహతి అన్యత్ర అనవస్థ ఆత్మాశ్రయాదయ వికల్ప వికల్పము నిర్వికల్పస్యా నిర్వికల్పమునకు ఉ సవికల్పస్య సవికల్పమునకు భవేత్ ఉనా ఇప్పుడు పరబ్రహ్మ లక్ష్యము అద్వయము నువ్వు అన్నావు కదా పరబ్రహ్మ సవికల్పమంటావా నిర్వికల్పమంటావా సవికల్పమైతే లక్షణ కుదరదు నిర్వికల్పమైతే లక్షణం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అది కుదరదు అని బోరవక్షి చెప్పాడు సరే పరబ్రహ్మ విషయం చూద్దాం అసలు వికల్పం అనేది నామము జాతి రూపము గుణము ఇత్యాది భేదమును కలిగించే అంశము దాన్ని వికల్పము భేదాన్ని కలిగిస్తుంది ఇప్పుడు పేరు పెట్టారనుకోండి పెడితే మిగతా పేర్లన్నిటికంటే ఇది భిన్నంగా ఉంటుంది ఇప్పుడు అయం బ్రాహ్మణ అన్నారు అంటే బ్రాహ్మణులు కాని వారికంటే వీడు భిన్నంగా ఉంటాడు వీడు క్రిస్టియన్ అన్నారు క్రిస్టియన్స్ కాని వాళ్ళకంటే వీడు భిన్నంగా ఉంటాడు వీడేమో బ్రిటన్ ఇంగ్లీష్ అన్నారు అంటే బ్రిటన్ కాని వారికంటే వీడు భిన్నంగా ఉంటాడు దీన్ని వికల్పము అంటారు భేదమును సృష్టిస్తుంది ఇప్పుడు బ్రహ్మ నిర్వికల్పమా సవికల్పమా సవికల్పమైతే లక్షణ నిర్వికల్పమైతే లక్షణం ఎప్పుడూ చూచింది కాదు పెట్టింది కాదు అసలు లక్షణ సంభవమే కాదు అని అన్నాడుగా పూరపక్షి దాని మీద ప్రశ్న అడుగుతున్నారు వికల్పం వికల్పములు గలదానికి ఉంటుందా వికల్పములు లేనిదానికి ఉంటుందా అని అని అని ప్రశ్న వేస్తున్నారు జస్ట్ హోల్డ్ అంటూ నిర్వికల్పము అంటే వికల్పములు లేనిది సవికల్పము అంటే వికల్పములు గలది కదా ఇప్పుడు మేము ప్రశ్న వేస్తున్నాం వికల్పము నిర్వికల్పమునకుంటుందా సవికల్పమునకు ఉంటుందా అని ప్రశ్న ఓకే రెండు పక్షాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం నిర్వికల్పమునకు వికల్పము ఉండును అని మీరు అన్నట్లయితే అది అక్కడికక్కడే విరోధంలో పడిపోయింది నిర్వికల్పానికి వికల్పమే ఉంటుంది దీన్ని ఏమంటారంటే స్వవచన వ్యాఘాతము అని తను చెప్పిన మాటకి తానే తలకిందులుగా చెప్పడం నిర్వికల్పమునకు వికల్పము ఉండును అన్నాడు అనుకోండి నిర్వికల్పమునకు అన్నప్పుడు అంటే అర్థమేం చెప్పినట్టు వికల్పములు లేని దానికి అని అతను చెప్పిన మాటే దానికి వికల్పములు ఉండును అంటే మనం తను చెప్పిన దానికి తనే ఆఘాతం వచ్చింది కదా కాబట్టి వికల్పం అనేది చెప్పుట స్వవచన విరుద్ధము లేకపోతే స్వవచనం యాఘాతము విన్నరా ఈ మాట స్వవచన వ్యాఘాతము కాబట్టి అది చెప్పడానికి వీర్లేదు ఇంకేం చెప్పాలి వికల్పం అనేది సవికల్పమునకు ఉండును అని చెప్పాలి ఏమండి వికల్ప సవికల్పమునకు వికల్పము ఉండును అంటే అది అనవస్థ అనే దోషం వస్తుంది ఏమిటా దోషము సవికల్పము గలదు అది దానికి వికల్పము గలదు అన్నారు అది ఈ వికల్పము ఉండబట్టే అది సవికల్పమైంది అని మీరు అన్నట్లయితే ఈ వికల్పం ఇక్కడ ఉండగా అది సవికల్పం అవడానికి వీలు లేదు దానికి ఇంకో వికల్పం ఉండాలి చూద్దాం ఇక్కడే ఉంది క్లేశము తివికల్పస్య వికల్ప ఇచ్చ వికల్పేన సహ వర్తతే తృతీయాంత వికల్ప పదైన ప్రథమాంత వికల్ప పదైన చ ఏక ఏ వికల్ప అభిధీయతే ద్వ కొంచెం సంస్కృతాన్ని బట్టి సంస్కృత భాషలోనే ఈ చర్చ కొనసాగుతుంది అంటే సంస్కృత పదాలతోటే సవికల్పమునకు వికల్పము ఉండును అని మీరు అన్నారనుకోండి ఎందుకంటే నిర్వికల్పమునకు వికల్పము ఉండును అంటే స్వజచనం వ్యాఘాతం వచ్చింది కాబట్టి అది పక్కన పెట్టేయండి ఇంకేమనాల్సి ఉంటుంది సవికల్పమునకు వికల్పము ఉండును సవికల్పము అంటే వికల్పముతో కూడి ఉన్నది అక్కడ వికల్పముతో అంటే తృతీయా విభక్తి వికల్పముతో కూడి ఉన్నదానికి వికల్పము ఉండును అని చెప్పినట్టయి ఇప్పుడు తృతీయా విభక్తి వికల్పము ఈ ప్రథమావిభక్తి వికల్పము ఒకటే రెంటవా వేరు వేరా అంటే మరి ఆ ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు భార్యతో ఉన్నవాడికి భార్య ఉన్నది అంటే ఆ భార్య ఈ భార్య ఒకటానా వేరు వేరు ఇద్దరు భార్యలు ఉన్నారా అని డౌట్ వస్తుందా వికల్పముతో కూడి ఉన్నదానికి వికల్పము ఉండును అన్నట్లయితే తృతీయావిభక్తి వికల్పము ప్రథమావిభక్తి వికల్పము ఒకటంటావా వేరు వేరంటావా ఏం చెప్పకండి అలా ఉంచండి ఒకటంటవా వేరు వేరంటవా ఒకటంటే ఏక ఏవ చేత ఒకటంటే ఒకే వికల్పము దానికి ఉంది నువ్వు చెప్పకడానికి ముందే దానికి ఉన్నట్లయిందిగా ఇది వికల్పము తృతీయా వికల్పము ప్రథమావిభక్తి వికల్పము ఒకటే కావండి ఒకటే నువ్వు అన్నట్లయితే ఈ వికల్పము దానికి ఉన్నది అని చెప్పడానికి ముందు దానికి వికల్పం ఉండకూడదు ఈ వికల్పము దానికి ఉన్నది అని మీరు కొత్తగా దానికి ఒక వికల్పాన్ని చెప్పడానికి ముందే ఇదే వికల్పము దానికి ఉన్నది అని చెప్పడానికి మీరు లేదు ఆత్మాశ్రయమవుతుంది దోషము అనే దోషం అంటే ఏమిటి దాన్ని అది సవికల్పము అవ్వాలంటే వికల్పం ఉండాలి వికల్పం ఉండాలంటే దానికి వికల్పం ఉన్నది అని మీరు చెప్పాలి మీరు వికల్పం ఉన్నదని చెప్పడానికి ముందే దానికి వికల్పం ఉంటేనే అది వికల్పము గలదవుతుంది అది వికల్పము గలదైనప్పుడే మీరు వికల్పమున్నదని చెప్తున్నారు కాబట్టి ఏ వికల్పాన్ని మీరు దాని ఎందు స్థిరపరచడానికి పూనుకున్నారో అది స్థిరపడక ముందే అది సవికల్పము చెప్పినట్లయితే అది ఆత్మాశ్రయము అనే దోషంలో కొనుక్కున్నారు ఆత్మాశ్రయము అంటే ఎలాగంటే వాడు బుద్ధిమంతుడు అని మీరు నిరూపించడానికి పూర్వమే వాడు బుద్ధిమంతుడు అని మీరు నిర్ధారించినట్లయితే ఆత్మాశ్రయ కోసం వస్తుంది దేనిని మీరు నిరూపించదలుచుకున్నారో అది ముందే మీరు పెట్టి కూర్చోవడానికి మీరు లేరు ఏమండి అది ఆత్మాశ్రయ అలా కాకుండా సవికల్పము అన్న సవికల్పమునకు వికల్పము గలదు అని కదా పక్షము ఇప్పుడు ఏమని చెప్తారు వికల్పముతో కూడి వికల్పము గలదు అని చెప్తున్నప్పుడు తృతీయా విభక్తి వికల్పము వేరు ప్రథమావిభక్తి వికల్పము వేరు అని చెప్పాల్సి ఎందుకంటే తృతీయ విభక్తి వికల్పము ప్రథమావిభక్తి వికల్పము ఒకటే అన్నట్లయితే అది ఆత్మాశ్రయ దోషము వస్తోంది కనుక తృతీయా విభక్తి వికల్పము ప్రథమావిభక్తి వికల్పము వేరు అని చెప్పాల్సి అలా చెప్పారనుకోండి సపోజు ద్వేత్ తదా తృతీయాంతశబ్దనిర్దిష్ట వికల్పస్ వికల్పూప్రయస్కల్పవా తద్విశేషణభూతో వికల్ప ప్రథమాశ్దనిర్దిష్ట ఏమ వికల్ప ఉత తాభ్యాం అన్య ఆద్యే అన్యోన్యాశ్రయత విశేషణీభూతో వికల్ప మొత్తానికి దాన్నే ఇంకా జటిలంగా చెప్తున్నారాయణ అంటే తృతీయావిభక్తి వికల్పము ప్రథమావిభక్తి వికల్పము వేరు వేరు అన్నట్లయితే అనవస్థ వస్తుంది అనవస్థ వస్తుందంటే ఏమిటి ఇది తృతీయా విభక్తి వికల్పము వేరు ప్రథమావిభక్తి వికల్పము వేరు కదా ఈ వికల్పము దానికి ఉన్నది చెప్పాలి అన్నట్లయితే ఈ ప్రథమావిభక్తి వికల్పము దానికి ఉన్నది అని చెప్పాలన్నట్లయితే అది అంతకుముందే సవికల్పమైనట్లయితే ఈ ప్రథమావిభక్తి వికల్పం దానికి పెట్టి అప్పుడు అది సవికల్పము అని చెప్పడానికి కుదరదు ఎందుకంటే తృతీయ విభక్తి వికల్పం ఆల్రెడీ దాని ఎన్ని ఉన్నది కదా అప్పుడు కొత్తగా ఇంకో వికల్పాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టి అప్పుడు దానికి సవికల్పత్వాన్ని మీరు నిర్ధారించబోనుకున్నట్లయితే అది కూడా పోసగదు అనవస్థ అంటే ఒక వ్యవస్థితమైన వాక్యాన్ని చెప్పడానికి వీలు పరిస్థితి వస్తుంది కాబట్టి రెండో పక్షము కూడా కుదరదు చెప్దాము ఇది ప్రస్తుతానికి ఇలా తీసుకోండి ప్రస్తుతానికి అలా పెట్టుకోండి దీంట్లో ఇంకా ఏమైనా లోతున్నట్లయితే నేను పరికించి మరి ఏదైనా సందర్భంలో ఇంకో సందర్భంలో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఈ విధంగా ఆ శ్లోకాన్ని తీసుకోండి సో మళ్ళీ అందాము వికల్ప వికల్పము నిర్వికల్పస్యా నిర్వికల్పమునకు భనా లేక సవికల్పస్యా వికల్ విక సవికల్పమునకు భనా ఓకే అంటే వికల్పం అనేది నిర్వికల్పానికి ఉంటుందా సవికల్పానికి ఉంటుందా అని ప్రశ్నించాం ే వికల్పము నిర్వికల్పమునకు ఉండును అనే మొదటి పక్షమునందువచనం వ్యాఘాతము వచ్చును తెలిసిందండి అది అన్యత్ర వికల్పము సవికల్పమునకు ఉందును అనే రెండవ పక్షమునందు అనవస్థ అవస్థ లేకుండుట వినే ఇన్ఫినిట్ రిగ్రెషన్ అంటారు ఆత్మాశ్రయ తనకు తానే ఆశ్రయముగుట ఆదయ మొదలైన దోషముడు వచ్చును ఓకే ఈ మొదలైన అనేదానికి చక్రకము అనే దోషాన్ని టీకాకారం ఇచ్చాడు చక్రకము అనే దోషం ఆ చక్రకము అంటే విష సంకి కాదు ఆ హేతు అన్యోన్యాశ్రయం ఎలా వస్తుంది అన్యోన్యాశ్రయ అనవస్థా దోషం వస్తుంది అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది చక్రక దోషం వస్తుంది మూడు దోషాలు వస్తాయి అనవస్థా దోషం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ గుణం ఉంటే అది సగుణం అవుతుంది కానీ ఈ గుణం రాకముందే అది సగుణమైంది అంటే ఇంకో గుణము గలదు ఆ గుణం లేనప్పుడు అది సగుణమా నిపుణమా అది సగుణమనే వీటి సగుణం అనే అంటాడు కదా అంటే ఏమిటి ఆ సగుణంలో ఉన్న గుణం ఉన్నప్పుడు గుణం వచ్చినప్పుడు సగుణం అది ఆ గుణం రాకముందు కూడా అది శగుణమే అంటే ఈ గుణం కాకుండా మరో గుణం ఉంది ఆ గుణం రాకముందు అది సగుణమా అంటే ఆ గుణం దాకముందు కూడా ఇంకో గుణం ఉంది అది సగుణమైనది అని అలాగా మీకు ఇన్ఫినిట్ రెగ్యులక్షన్లో పడతారు ఒక దోషం ఓకే తర్వాత అన్యోన్యాసులు ఏ దోషము అంటే పెళ్లి కుదిరితేనే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితేనే పెళ్ళి కుదురుతుంది అనే దోషం వస్తుంది అంటే ఏమిటి అది ఈ వికల్పం ఉంటే కానీ అది సవికల్పం కాదు అది సవికల్పమునకు వికల్పము అని మీరు చెప్తున్నారు ఈ వికల్పం ఉంటే కానీ అది సవికల్పం కాదు అది సవికల్పమైతే కానీ సవికల్పములకు వికల్పము అని చెప్పుటప్పు సో అది పరస్పర అన్యోన్యాశ్రయం కోసం వస్తుంది ఇక చక్రకము అంటే అన్యోన్యాశ్రయంలో రెండు ఉంటాయి చక్రకంలో మూడు ఉంటాయి అది ఎలాగొస్తుందంటే ఇప్పుడు ద్వితీయపి ధర్మవిశేషణీభూతో వికల్పం ప్రథమాంత శుద్ధ నిర్దిష్ట ఉపదేశ అదే చక్రకాపత్తి ద్వితీయే కం ప్రథమాంతశనిర్దిష్ట ద్వితీయే ద్వితీయపక్ష అధ్యాన్య అదే నోన్యాశ్రయత ద్వితీయ ధర్మి విశేషణీభూతో వికల్ప ఓకే ఇప్పుడు చక్రకం అనే దోషం ఎలా నేను రఫ్గా చెప్తున్నాను ఏ బి సి ఉన్నాయనుకోండి ఏ దాన్ని మీరు నిరూపించాలంటే బీని పట్టుకోవాలి బీని నిరూపించడానికి సీని పట్టుకోవాలి సీని నిరూపించడానికి మళ్ళీ ఏని పట్టుకోవాలి పట్టుకుంటే మీకు అది చక్రకం అనే దోషంలో పట్టుకోవాలి ఏని నిరూపించడానికి బీని పట్టుకున్నప్పుడు ఇంకా మళ్ళీ బీని నిరూపించడానికి ఏమి పట్టుకున్నారనుకోండి అన్యోన్యాశ్రయము ఏమి నిరూపించడానికి బీని బీని నిరూపించడానికి సీని పట్టుకుని సీను నిరూపించడానికి ఏది చెప్పారనుకోండి చక్కరకమైన దోషం వస్తుంది ఇప్పుడు రామారావు సుబ్బారావు ధర్మారావు ముగ్గురు ఉన్నారనుకోండి రామారావు సత్ సజ్జనుడు అవునా కాదా అని ప్రశ్న వచ్చింది అనుకోండి రామారావు సజ్జనుడే సుబ్బారావు చెప్పాడు గురుక సుబ్బారావు చెప్పింది సత్యం ఎందుకు అవుతుంది ధర్మారావు చెప్పాడు గురుక ధర్మారావు చెప్పింది సత్యం ఎందుకు అవుతుంది రామారావు చెప్పాడు కానీ కానీ మళ్ళీ మొదటికి వచ్చారనుకోండి మీరు అసలు రామారావు యొక్క సజ్జనత్వాన్ని నిర్ధారించే ప్రయత్నంలో మళ్ళీ వాడినే మీరు సాక్ష్యంగా పెట్టినట్లయితే చక్రకము అనే దోసం నేను మొత్తం ఒక స్థూలంగా మీకు శ్లోకాన్ని నేను మీకు వ్యాఖ్యానం చేశాను ఇంతకంటే సూక్ష్మంగా వ్యాఖ్యానం చేయడానికి మరి కృషి చేయాల్సి ఉంటుంది తర్వాత తర్కంలో పడిపోతాం తర్కశాస్త్రానికి సంబంధించిన కొన్ని డెఫినేషన్స్ అవి పట్టుకుని మరి కొంత కృషి చేసినట్లయితే ఈ శ్లోకాన్ని మరింత స్థూలంగా మనం చూడచ్చు కాబట్టి ఈ మొత్తం మీద ఈ రెండు శ్లోకాలు కొంచెం జటిలంగా ఉన్నమాట వాస్తవము వీటి యొక్క తాత్పర్యం ఏమంటే పరబ్రహ్మ వికల్పములను నామరూప జాతి గుణములను తీసి శుద్ధ చైతన్యముగా నిలబెట్టుట ఎన్ను వికల్పములను జాతి నామరూప గుణములను తీసి దీన్ని కూడా శుద్ధ చైతన్యంగా నిలబెట్టి రెండింటికి అభేదము స్వతహగానే సిద్ధించింది అని చెప్పుటలో దోషమేమీ లేదు ఈ ఆత్మాశ్రయ దోషము చక్రక దోషము తర్వాత అన్యోన్యాశ్రయ దోషము స్వవచన వ్యాఘాత రూపమైన దోషము ఈ నాలుగు రకములైన తార్కికులు చెప్పుకునే ఈ చర్చల్లో తార్కికులు ఎత్తి చూపేటువంటి నాలుగు రకములైన దోషములు ఇటువంటి లక్షణమును చెప్పుటె ఎందు లేదు అని అభిప్రాయం ఓకే అండి ఆ శ్లోకాన్ని ఆ రకంగా ఈ పూటకి సర్దుబాటు చేసుకోండి వికల్పో నిర్వికల్పస్య స వికల్పస్యవా ఆద్యే వ్యాహతిరణ్యత్రానవస్థాత్మాశ్రయాదయ దీన్ని ఈ శ్లోకాన్ని మరింత లోతుగా వారు ఆ శ్లోకం కింద సంస్కృతంలో రామకృష్ణ వ్యాఖ్యానము కలదు రామకృష్ణ ఆయన రాసిన సంస్కృత వ్యాఖ్యానం ఉన్నది దాన్ని ఓపిక చదివి దాన్ని వివరంగా తెలుసుకుని ప్రయత్నం చేస్తే బాగా తరువాత వికల్పతదావాభ్యా అసంస్పృష్టాత్మవస్తువుని వికల్పితలక్ష్యవ సంబంధాద్యాస్ కల్పితా ఇది చాలా మంచి శ్లోకం ఇప్పుడు బ్రహ్మా సవికల్పమా నిర్వికల్పమా అని మీరు ప్రశ్నించారనుకోండి అంటే ఆ ప్రశ్న అయితే సవికల్పమయ్యి ఉండాలి లేకపోతే నిర్వికల్పమయ్యి ఉండాలి అని మనం అనుకుంటాము కానీ వాస్తవంలో వస్తువు ఏదీ కనక్కర్లేదు ఎందుకంటే నిర్వికల్పం అనే మాట ఎందుకు వచ్చింది సవికల్పమనే భ్ర అని అనుకోబట్టి మాట ఏమండి సవికల్పం అనే మాట ఎందుకు వచ్చింది అది నిర్వికల్పం అవుతుందేమో అనుకోబట్టి సవికల్పం అనే మాట వచ్చింది ఏమంటే బంగారము అందంగా ఉంటుందా లేకపోతే అంద వికార వికారంగా ఉంటుందా చెప్పండి బంగారం ఏది కాదు నెక్లెస్ అంటే అందంగా ఉంది వికారంగా ఉందని చెప్పగలుగుతారు కానీ బంగారం అందంగా ఉంటుందా వికారంగా ఉంటుందా ఏది కాదు మనకి జీవుడు ఈశ్వరుడు అనే భేదం ఒకటి అలాగా బాగా పట్టేసి ఉంది కనుక ఈ వికల్పాలను బట్టి వచ్చిందిరా వికల్పాలను తీసి పక్కన పెట్టు ఆ నిర్వికల్పమైనది తత్వము సరికల్పం కాదు అని ఈ విధంగా మీరు సరికల్పాన్ని నిర్వికల్పాన్ని రెండింటిని పట్టుకుని ఇది కాదని అది అది కాదని ఇది ఇలా మీరు దాంతో కుస్తి పట్టాల్సి వస్తోంది తప్ప స్వతహాగా అది సరికల్పము కాదు నిర్వికల్పము స్వతహాగా ఆత్మ సగుణమా నిర్గుణమా అని అడిగారు అదేపా ఆత్మ స్వతహగా సగుణము కాదు నీవు గుణాలు పెట్టాలనుకున్నప్పుడు నిర్గుణం అనే మాట వచ్చింది గుణాలు పెట్టాలనే బుద్ధిని కలిగినప్పుడు దాన్ని నిర్గుణం అనాల్సి వచ్చింది నువ్వు గుణాలు పెట్టాలనే ఆలోచన పక్కన పెడితే దాన్ని నిర్గుణం అనాల్సిన అవసరం కూడా లేదు అని ఆ విధంగా చక్కని ప్రతిపాదన చేసే శ్లోకము దీన్ని మళ్ళీ తర్వాత చూద్దాం ఓం పూర్ణముదం నమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణమ